సరే ప్రార్థన చేసి పరిశుభ్ర దేవ మా ప్రియ పరలోక తండ్రి వికేష్ కుటుతలు అర్పించుకున్న గొప్ప దేవ అబ్రహాం విశాఖ యాకోబ్ల గొప్ప దేవ నా ప్రవ్వ ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకులో నిలబెట్టినారు ప్రవ్వ దివారాత్రి మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క నూతన దినం మీరు మాకు అనుగరించినారనైనా దాన్ని బట్టి నీకు వర్ణాలు ప్రభావం కృతజ్ఞతలైనా స్థితుడు సోతాలు అర్పించకుండా మీ యొక్క మరణ పుస్తకం కొనున్నారు అమలు అబ్రహామ సంతానంగా మార్చుకున్నారు వాగ్ఞాన వాడిస్తులుగా దేవుని ఈసారి మార్చుకున్నారు మీ యొక్క పరిశుభాత్మ అభిషేకం మాకు అనుగరించినారు అయినా మమ్మల్ని విడుదలగా తయారు చేస్తున్నారు దాన్ని బట్టి నీకు వర్ణాలు సోతాలు అర్పించకుండా బాబా ఇటు మధ్య కనిపిస్తాను ఏదీ అందరం ఇచ్చిన ప్రభుత్వం మాతో మాట్లాడాలి బలపరచండి మా హృదయాలు బ్రబానికి అనుకూలంగా జీవించలాగానే మార్చుకోగానే సహాయపడండి ప్రతి దశలో మీకు విధేక కలిగి జీవించాలా సంపూర్ణత పరిశీలించాలి ఆయన అంది పరిశోధులు జీవించే ప్రజలుగా తయారు చేయండి బయట కాలంలో ఉన్న ప్రభావం ఇంకా మీ స్థమల కాలం దుష్టుడు ప్రభా అనేక విధాలుగా వాడిని ప్రయత్నం చేస్తున్న మనుషులు నేను పట్టబడుతున్న ప్రభావల్ల మీరు చుక్కబడుతున్న ప్రభావ అనేకులు వాటి వల్ల వాళ్ళందరినీ ప్రభావీసుకుని వాళ్ళని తీసుకొస్తే సేవా జీవితాన్ని మీరు మాకు కనుగరించినట్టు మరింత కాలం వరకు దాన్ని బట్టి మీకు వంద తీర్చుకోవడం ఈ యొక్క మధ్యకాని సందేమైనా ప్రభావ మీ సన్నికష్టం మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని మేము ఆత్మ నడిపింపు మాకు అందరికి అనుగ్రించండి రాని కూడా త్వరగా నడిపించి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రభావా మీ మై మంటమై నన్ను నిలబెట్టి నడిపించండి సిస్టర్ మీరు చూస్తారు నేను బయటన్న బ్రదర్ కొంచెం ఎవరైనా పాడర్ మనోజ్ బ్రదర్ ఒక పాట పాడండి బ్రదర్ హలో మనోజ్ బ్రదర్ బ్రదర్ పాడండి బ్రదర్ శక్తి చేత కాదినను బత ఇది కాదినను ఆత్మధార నిన్ని చేతునని ఏ సై అసల విచ్చను శక్తి చేత కాదనను మల్మతో ఇది కాదునను నాత్మారా దిన్ని చేతునని ఏ సై అసల విచ్చను నా ఆత్మ దారా దిని చేతునని ఏ సై అసల విచ్చను గోప పార్వతమా జనబాను అడగించము ఓ గోప పార్వతమా జనబామును అడగించను ఎంత మాత్రం గాను నీవను చదరభూమిగా మారదరు ఎంత మాత్రం గాను నీవను చదరభూమిగా మారదవు శక్తి చేత కాదునను బల్ముచి కాదనను నా ఆత్మధార దిని చేతునని ఏ సయ్య సెలవిచను ఓ ఏ రయలు విలు నీ భాగ్యం ఓ ఏ రయలు నీ భాగ్యం ఎంత గొప్పని ఏ ఓ కోరేద్ద వారెవరు ఏ సయ్యారినేర్ దెవరు శక్తి చేత కాదునను బలముతో ఇది కాదునను నా ఆత్మధారా దిని చేతునని ఏ సైయ సెలవిచను నా ఆత్మధారా దిని చేతునని ఏ సై అసెలవిచను ఆమె ప్రారు నేను కూడా ఒక పాట పాడుతున్నాను నేను ఒక పాట పాడుతున్నాను పాడుతున్నాను సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనిపించే ఈ ఎవరు ఆకాశములో కనిపించేయి మే ఎవరు సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనిపించే ఈ మేయవరు ఆకాశములో కనిపించే ఈ మేయవరు ఆత్మల భారం ఆత్మవరములు కలిగి ఉన్నా. ఆత్మలారం ఆత్మాభిషేకం ఆత్మవరములు కలిగించున్న ఆత్మలారం ఆత్మాభిషేకం వరములు ఆత్మవరములు కలిగున్న మహిమ కలిగిన సంగమే మహిమగలి సంగే మహిమలి సంగమే మహిమలి సంగమే మహిమా సంగమే మహిమలి సంగమే సూర్యుని ధరించి చంద్రుని మీ నిలిచి సూర్యుని ధరించి చంద్రుని మీ దాని నిలిచి ఆకాశములో కనిపించే ఈ ఆకాశములో కనిపించే ఈమె ఎవరు జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచూ సాక్షి అయున్న జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచూ సాక్షి అయున్న ఆ జయ జీవితము ప్రసవించుటకై వేదన పడుచు సాక్షి అయ్యున్న కృపలో నిలిచిన సంగమే కృపలో నిలిచిన సంగమే కృపలో నిలిచిన సంగమే కృపలో నిలిచిన సంగమే కృపలో నిలిచిన సంగమే కృపలో నిలిచిన సంగమే సూర్యుని ధరించి చంద్రుని మీ నిలిచి సూర్యుని ధరించి చంద్రుని మీ నిలిచి లిచి ఆకాశములో కనిపించే ఈమెవరు ఆకాశములో కనిపించే ఈమె ఆది అపోస్తులా ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్నా ఆది అపోస్తులా ఉపదేశమునే మటముగా ధరించి ఉన్నా ఆ ఆది అపోస్తుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న క్రొత్త నిబంధన సంఘమే క్రొత్త నిబంధన సంగమే క్రొత్త నిబంధన సంగమే క్రోత్త నిబంధన సంగమే క్రోత్ నిబంధన సంఘమే క్రోత్త నిబంధన సంగమే సూర్యుని ధరించి చంద్రుని మీద సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనిపించేయి మాయవరు ఆకాశములో కనిపించేయి మాయవరు సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనిపించేయవరు ఆకాశములో కనిపించేయవరు హలో ప్రైజ్ లో ప్రైజ్ ప్రెసిడెంట్ అన్నా హలో ప్రెసిడెంట్ అన్న మీలో ఉన్నాను సరే చిన్న పాట పాడతాను నేను ఓకే అన్న ఒక్క నిమిషం బ్రదర్ హలో బ్రదర్ వాయిస్ వినిపిస్తున్నా దిలీప్ వినిపిస్తాను బ్రదర్ ఓకే ఓకే ఓకే అదే నా వాయిస్ వినిపిస్తాను లేదన్నా ఒకసారి చెక్ చేస్తా అవునా అదే ప్లాన్ చేయని పెడత టూ థర్టీకి కాల్ చేస్తామండి టూ థర్టీ క్షుద్ర వాగుదేవా మీకు వదనాలు వేసాయా విదే కాల నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి మధ్యాహ్న కాలంలో ప్రభావ మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని అందరూ నేర్పరచుకునేందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ ఇక లంచ్ అవర్ లో ప్రభ ప్రతి ఒక్కరికి ఫ్రీ టైం ఉంటుందని యొక్క ప్లాన్ మీరు మాకు అనుగ్రహించిన ప్రభా ప్రతి క్షణం మీ సన్నిధిలో గడపాలా మీరు మాతో పాటు నివసించాలా అటువంటి ఆసక్తి మాకు అనుగ్రహించేందుకు మీకు వదనాలు ప్రభావ ఈ మధ్యాహ్న కాలం తండ్రి కొంతసేపు మీ యొక్క స్వరాన్ని వినాలని నాశపడుతున్నాగా మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం కృథవాంఛనం తీర్చండి జరితీగా మీ కొరకు సాక్షిగా జీవించాలా మీరు అక్కడింత సమీపము ఇల్లొకపు గతి తని తని ఆచారాలు గతిస్తున్నాయి ప్రభా ఇల్ ముగింపు దశకు మేము సిద్ధమవుతున్నాం నేను ఎక్కడ చూసిన ప్రభావ్ ఆలెస్నెస్ ఎక్కడ చూసిన తనుమని భక్తిహీనత ఎక్కడ చూసిన తనుమని అన్యాయం అక్రమం విస్తరించింది అటు అంటే దశలో తనుమల్ మీ బిడ్డలు మీరు మీరు ఇక మీదట కూడా మీరు మమ్మల్ని కాపాడుతారని మేము విశ్వసిస్తాం నేను పవన్ ప్రభు వాళ్ళ పరిచయం నడిపించ మేము ఏ రీతిగా మీ కొరకు రీతిగా మీ నామని మహిమపరచాలా అటువంటి జ్ఞానాన్ని మాకు అని గురించి నడిపించమాశుకరిస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి అయితే కొంతకాలం నుంచి అన్ని వెలుగు అన్న అంశం గురించి అక్కడక్కడ కొన్నిసార్లు నేను ధ్యానించుంటాను మీతో పాటు దాన్ని ఈరోజు ఆరంభిస్తామని ప్రయత్నిస్తాను నేను మొట్టది మొదటిదిగా ఐ లైట్ టు ద నేషన్స్ బైబిల్లో ఆ రీతిగా ఉంది అన్య జనులకు వెలుగుగా నిన్ను నియమించిన అంటున్నాడు కాబట్టి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ నుంచి మనం చూస్తున్నాం ఈ రోల్ అదేంటంటే ఇస్రోలు కదిలే దేవుడు ఒక మధ్యవర్తికి లాగా నిలబెట్టినట్లు ప్రకృతి సహజంగా అంటే శారీరకంగా ఉన్న ఇస్రాయల్ ప్రజలను దేవుడు తనకు మరియు అనిలకు మధ్యలా మధ్యవర్తి లాగా నిలబెట్టిండి చిన్న దేశమే ప్రపంచం అంతా దాని చుట్టూంది ఈరోజు చూస్తే కూడా అది సెంటర్ లో ఉంటుంది మ్యాప్ సెంటర్ లో ప్రపంచానికి సెంటర్ లో ఉంది అది ఎందుకు ఎన్నుకున్నాడంటే అది ఆయన ఇష్టం స్పెషల్ గా ఏం లేదు అక్కడ ఆయన ఇష్టం అంతే ఆయన ఎన్నుకున్నాడు నేను మిమ్మల్ని ఎన్నుకున్నా అంటాడు యువన్స్ వార్తకు వస్తే ఐ హ్యావ్ చోజన్ అంటాడు ఇంగ్లీష్ లో నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా కాబట్టి ఏర్పరచుకోవాల్సింది ఆయన ఇష్టమది కాబట్టి ఈ ఎందుకు ఎన్నుకున్నాడు అనే విషయం మనకు తెలుసు అబ్రాహ్ము చూపించిన విధేయతను బట్టి ఆదాము సతతి నుంచి వచ్చినప్పుడు అబ్రాహము కంటే ముందు విషయాలు మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ ఏ రీతిగా దేవుడు ఒక తెరాన్ని ఇప్పుడు మనం నోవా జలప్రలం తర్వాత చూస్తాం షేము హాము యాపేదులు హాము సంతతి వాళ్ళు చెప్పించబడ్డవారు దానికి ముందు షేమ్ ఉంటుంది షేమ్ సంతతి నుంచి ఏసు పుట్టినట్లు మనం చూస్తాం యాపేదు సంతతి విస్తరిస్తుంది విపరీతంగా ప్రపంచం అదట కానీ మొదటి సంతానమైన షేము నుంచి ఇస్రాయల్ ప్రజలు బయటికి రావడం చూస్తూ ఉంటాం మనం కానీ ఎందుకు ఎన్నుకున్నాడు ఇస్రాయల్ ప్రజల్ని అన్న విషయము మనం అర్థం చేసుకోవాలా అది మన ఇంతకు అనేక పర్యాలు మనం అక్కడక్కడ చిన్న చిన్నగా ధ్యనించాం అదేంటంటే యషయా గ్రంథము అరవై అధ్యాయంలో ఉంది ఎందుకు ఆ దేశాన్ని దేవుడు అంత స్పెషల్ గా ఎన్నుకున్నాడు ఎందుకు దాన్ని తృణీకరించి కూడా మనకు తెలుసు ఈరోజు కూడా క్రైస్తవులు దాన్ని గ్రహించరు కానీ ప్రభు మనకు బయలుపరిచిన ఆల్రెడీ ఏషియా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఆరో వచనంలో ఎందుకు దేవుడు ఆ దేశాన్ని ఎన్నుకున్నాడు చూడండి మీరు యహో వాకు గ్రంథము అరవై అధ్యాయము ఆరో వచనం మీరు యహోవాకు యాజకులు అనబడుదురు చూడండి ప్రకృతి సహజంగా ఉన్న ఇస్రాయిల్ ప్రజల్ని దేవుడు యాజకులుగా ఎన్నుకున్నాడు వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మను గూర్చి చెప్పుదరు కాబట్టి ప్రపంచమంతా ఇస్రాల్పదుల్ని వీరు మాకు యాజకులు అని చెప్తారట మా దేవుని యాజకులని చెప్తారట జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావం పొంది అతిశయింతురు కాబట్టి ఇస్రాల్పదుల్ని దేవుడు యాజకుల్లాగా ప్రపంచానికి ఎన్నుకున్నాడు కానీ వాళ్ళు విఫలమైనట్లు మనకు తెలుసు అడు గడుగున ఫెయిల్ అయినారు వాళ్ళు అడుగుడుగున్న ఫెయిల్ అయినారు పాత ఎన్నో ఉదాహరణలు చూస్తూ ఉంటాం ఎక్కడున్నారు చెప్పండి వారు ప్రపంచానికి యాజకుల్లాగా ఏ రోజన్నా ఈ రోజు వరకు కూడా క్రైస్తవులు ఒప్పుకోరు పాస్టర్స్ ఒప్పుకోరు మనం చెప్పే వాక్యాలు చర్చి ఒప్పుకోరు అసలైన చర్చ అయితే ఒప్పుకుంటారు ఇవన్నీ ఆయన రక్తం పెట్టి కొనబడ్డ చర్చ అయితే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది ఆయన శరీరం కాబట్టి మళ్ళీ ఒప్పుకొని వాడు ఆయన శరీరంలో లేనట్టే కదా కాబట్టి ఐదో వచనంకి వచ్చినప్పుడు మనం చూస్తాం వాళ్ళ గురించి అన్యులు నిలవబడి మీ మందలను మేపుదురు పరదేశులు మీకు వ్యవసాయకులను మీ ద్రాక్ష తోట కాపర్లను అగుదురు కాబట్టి అన్యులు ఏ రీతిగా ఇస్సాల్పదుల దగ్గరికి రావాలా ఎందుకంటే దేవునికి అన్యులకి మధ్యలో ఇస్సాల్పదుల్ని మధ్యవర్తి లాగా దేవుడు యాజకులు అంటే అర్థం యాజకుడు అనేవాడు దేవునికి మనుషులకి మధ్యలో మధ్యవర్తి కానీ మనం మేము చూసినాం యాజకుడు దేవుణ్ణి మనుషులని కలపాల్సింది పోయి దేవుడి నుంచి దూరపరిచింటాం పాత నిబంధన కాలం ఉన్న అనుభవాలన్నీ చూస్తూ ఉంటాం మనం మన ప్రభు కొట్టిన కాలానికి కూడా అదే జరిగేది దాని తర్వాత ఆయన పెదవాడైనప్పుడు మంత్రానికి అది జరుగుతుంది ఈ విషయం మనకు అర్థం కావాలంటే దేవుని ప్రణాళికలో ఆ సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకి ఆ విషయాలు బయలుపరిచండు మందిరం ఏ రీతిగా కట్టబడాలని అందులో మూడు భాగాలు ఉంటాయి నాలుగో నాలుగో భాగం నాలుగు భాగాలు ఉంటాయి ఆ నాలుగవ భాగము చివరి భాగం నాలుగో భాగము దాని తర్వాత మూడో భాగము దాని రెండో భాగం దాని మొదటి భాగం అయితే మొదటి భాగంని అతి పరిశుద్ధ ఆలయ స్థలం రెండో భాగాన్ని పశుధ స్థలం అంట మూడో భాగము యాజకులు నిలబడి నివసించట్లాగున బరులు అర్పించలాగున స్థలం ఉంటుంది మూడో స్థలం నాలుగవ స్థలము అనిలకి అనుగ్రహించబడ్డ స్థలం అంటే దేవుని దృష్టిలో ఏంది ఆత్మీయమైన ప్రణాళిక ఆత్మీయమైన విషయం ఏంటంటే అనిలు అంటే రక్షణ అనుభవం లేనివారు వాళ్ళు నాల్గవ ఆవరానికి రావాలా అక్కడి నుండి మూడవ మందిరంలోని మూడవ భాగంలోనికి పోవాలా అక్కడ బలి పశువు కాబట్టి శుద్ధీకరణ ఆచరణ గంగాలము అవన్నీ ఉంటాయి అక్కడ కొన్ని దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు అనుకో దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల కొన్ని వారాలు ఈ వాక్యం నేను ప్రకటించిన ఆ మందిరానికి సంబంధించిన డిజైన్స్ బిల్డింగ్ డిజైన్స్ అంటారు కదా బ్లూ ప్రింట్ అంటారు అవి కన్స్ట్రక్టర్స్ బిల్డింగ్ కన్స్ట్రక్టర్స్ రియల్ ఎస్టేట్ వర్క్ ఆ బ్లూ ప్రింట్ గురించి కొన్ని వారాలు డిస్కస్ చేసినాము ఆ రోజులలో ఆ రికార్డింగ్స్ చేయలేదు కాబట్టి లేవు అవి అవకాశాలు ఇప్పుడు అవి నేను రికార్డింగ్స్ కూడా చేయలేను ఎందుకంటే అది ఓల్డ్ ఎస్టిమేట్ పాత నిబంధన విధానాలు కాబట్టి ఇప్పుడంతా ప్రవచనాత్మకమైన విషయాలు మనం ధ్యానిస్తూ కాబట్టి నేను అక్కడ తీసుకొని పోలేను మిమ్మల్ని మీరే మీ వ్యక్తిగత పాఠ్య అంశంగా తీసుకొని దాన్ని కొనసాగించుకొని మీరే నేర్చుకోవాలి అనిలు అనిల ప్రాంగణము అక్కడ వాళ్ళు వచ్చి ఉండాల వాళ్ళు వాళ్ళని ఇసకులు దేవునికి అనిలకి మధ్యవర్తి కాబట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం అనిలని దేవుని నడిపించాలా అది విధానం ఆ మందిరపు విధాన ప్లాన్ కూడా అట్లనే ఉంది అతి పక్షుద స్థలంలో మందసపు పెట్ట ఆ పెట్టె లోపల మూడు అవ మూడు వస్తువులు కనిపిస్తాయి మొదటిది ఆహరం నుంచి కర్ర దానికి ముందుది పది ఆజ్ఞల పలకలు దానికి ముందు బంగారు పాత్రలో మన్న వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు ఈ స్వల్పలు బయటకు వచ్చినాక ఆయుగుప్తు బానిసత నుంచి బయటకు వచ్చినాక అరణ్యంలో మన్నా అని తిన్నారు వాళ్ళు బైబుల్ ఏముందంటే దేవదూతల ఆహారం దేవదూతలు ఏం మనకి ఏం తెలియదు కానీ మన్నా అని రాయబడింది అది ఎట్లా ఉంటుందంటే చూడడానికి కొత్తిమీర గింజలు అంటే ధనియాలు మన భాషలో చూడడానికి కొత్తిమీర గింజలు లాగా ఉన్నాయి తింటేనేమో క్రొత్త నూనె లాగా అక్కడ మన్నా గురించి అంత డీటెయిల్గా కూడా ఇప్పుడు మనం పోము కానీ వాటిని జ్ఞాపకార్థంగా ఒక పాత్రలో బంగారు పాత్రలో నింపి ఆ మందసపు పెట్టెలు పెట్టిండ్రు ఈ మూడు ఏసు ప్రభుకి సాదృశ్యమని నేను ఆ రోజుల్లో ప్రకటించిన ముప్పై సంవత్సరాల స్టోరీ ఆ మందసపు పెట్ట తుమ్మ చెక్కతో తుమ్మ చెట్టు చెక్కతో చేయబడింది తుమ్మ చెట్టు బహు కఠినమైన చెట్టు గట్టిగా ఉంటుంది చెట్టు ఆ చెక్కతో చేయబడ్డ పెట్ట అది దాని లోపలవి ఉన్నాయి ఈ వస్తువులని దాని తర్వాత పెట్టకి అటు ఇటు రెండు కడ్డీలు మోసుకొని పోవడానికి దాని తర్వాత పెట్ట మీద ఇట్లా రెండు దేవదూతలు ఎగురుతున్నట్లు బొమ్మ ఆ రెండు దేవదూతలు ఎక్కడైతే కలుస్తూ కలుస్తాయో దాన్ని కరుణపీఠం ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు అప్పుడు ఎప్పుడో చెప్పినాను ఇప్పుడు నేను చెప్పలేను కూడా అవన్నీ డీటెయిల్ గా కానీ మిస్ అయిపోయిన వాళ్ళు ఆ రోజల్లో విన్న వాళ్ళు భవిష్యత్ గ్యాప్ ఉంటుంది కానీ మిస్ అయిపోయిన వాళ్ళు క్రొత్త వాళ్ళు వాళ్ళకి అవి తెలియవు ఖచ్చితంగా తెలియవు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే అవన్నీ ఇప్పుడు నేను చెప్పేది కాదు ఇప్పుడు నేను ఆల్రెడీ స్టోర్ అయిపోయింది ఇప్పుడు కొత్తగా మీరు చెప్పాలా నేర్చుకొని ప్రయ ఆ వాక్యాలు ప్రతి వస్తువు ఆ ఉన్న ప్రతి వస్తువు దేవునికి ఏ స్ప్రవృతి సాదృశ్యం అని నేను చూపించిన బంగారు పాత్ర ఏ స్ప్రగ్య సాదృశ్యం అందులో ఉన్న మన్న ఏ స్ప్రవక్య సాదృశ్యం పదయాజ్ఞలు ధర్మశాస్త్రం వాక్యం ఏ సాదృశ్యం చిగురించిన కర్ర ఎండిపైన కర్రకి రావడం ఆయన సమ తిరిగి లేయడం దానికి సాదృశ్యం మందసపు పెట్ట ఆయన జీవితానికి సాదృశ్యం కేవలం ఏసు ప్రభులోని దేవుణ్ణి మనం కలుసుకోగలం అదే కరుణాపీఠానికి సంబంధించిన విషయం అక్కడ కలిసేవాడు దేవుడు మనుషులతో అతి పరిశుద్ధ స్థలంలో కాజకుడు ఒక్కడే వెళ్తారు ఇంకొకరు వెళ్ళరు ఆ రోజులలో అట్లుంటే పరిశుద్ధ స్థలము అంతా యాజకులు అక్కడ అక్కడి నుంచి పాటలు వాడడం స్థితించడం దేవుణ్ణి దాని తర్వాత మూడో వారంలో వల్లి అక్కడంతా రక్తం కారడము నీళ్లు కడగడము అవి ఉంటాయన్నట్టు అక్కడ దాని తర్వాతనే అనిల ప్రాంగణం అయితే అంతగా అనిలకి స్థలం ఇచ్చినప్పుడు హిశాలు పదలేదు ముఖ్యంగా యాజకులు ఎందుకు ఆంజలలు వెలగొట్టిండ్రు ఎందుకు అనిలను రానియలేదు అంటే నేను ఏంటంటే స్వార్థం సత్యం బయలుపరచబడ్డాక ఈ దేవుడు నాకే ఇంకా ఎవరికొద్దు అనేది స్వార్థం దేవుడు అట్లా ఆలోచించలేదు కదా ప్రపంచ అంతట్ల నుంచి ఇసాల్పల్లి ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు ఇంకొక దేశాన్ని అనుకుంటే స్టోరీస్ చరిత్ర వేరే రూపకం కదా కాబట్టి ఆయన ఇసాల్ యాజకులుగా ఎన్నుకొని ఆ దేవునికి మనుషులకి అనిలకి మధ్యలో వారిని మధ్యవర్తి లాగా నిలబెట్టిండు ఈ మనం ప్రతి నివేదనకు వస్తే ఏస్ప్రోవే దేవునికి మనకి మధ్యలో మధ్యవర్తి చూస్తాం అంటే ఇస్వల్ పనులు చేయాల్సిన పనిని ఏస్ప్రో చేయాల్సి వచ్చి చివరికి ఈ లోకంలోకి వచ్చింది కూడా ఒక నేను ఒకసారి జ్ఞాపకం చేసిన చాలా మంది తెలియదు ఏస్పెందుకు పుట్టింది అంటే సరే పాప నుంచి కల్పించడం కొరకు శాప నుంచి కల్పించడం కొరకు అని చెప్తా ఉంటారు కానీ అన్ని జనులకు అన్ని జనులకు దేవునికి మధ్యలో మధ్యవర్తి లాగానే ఈ లోకంలోకి వచ్చి మనిషి వాక్యం హెచ్చరిస్తా ఉంటది చూడండి తిమోతికి రాసిన పత్రికలు చూస్తాం ఇది తిమోతికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం తిమోతికి రాసిన సారీ తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం తిమోతి రాసిన రెండు మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం అందులో పౌలు తిమోతితో మాట్లాడుతూ ఈ విషయమే మాట్లాడుతున్నాడు నాలుగవ వచనంలో ఆయన మనుషులందరూ అందరూ ప్రపంచమంతట మనుషులు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెను అని ఇచ్చయించుచున్నాడు చూడండి ఇది బహు కష్టతరమైన వాక్యం కానీ అది దేవుని చిత్తం అందరూ పొంది రక్షణ వాళ్ళు ఏం చేయాల సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము బహు కష్టం కదా ఏది సత్యము ఏది అబద్ధం తెలియని లోకం అందుకో ఎవడు ఇష్టం వాళ్ళు వెళ్ళిపోయినారు ఎవడి మార్గంలో వాడు వాడి వెళ్ళిపోయినాడు ఈరోజు ఎవడి మతము ఎవడి కులము ఏవడి స్టమస్టట్లో వాడు వెళ్ళిపోయినాడు ఎవడి తత్వములు ఎవడి బోధలు వాడి వీడిదంతా ఎట్టు వాడితే అట వెళ్ళిపోయినారు చెదిరిపోయారు గొర్రెలు ఎట్లా చెదిరిపోయినారు కానీ తిమోతికి రాసిన పత్రికలో పౌలు ఏమని హెచ్చరిస్తుండే మనుషులందరూ రక్షణ పొంది సత్యంని గొచ్చిన అనుభవ జ్ఞానం గలవారే సత్యంని గొచ్చిన అనుభవ జ్ఞానం ఉండాలంట ఎట్లా చెప్పండి నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అందులోని సత్యని నువ్వు అనుభవపూర్వకంగా చూడాలంటున్నాడు ఉదాహరణకి నువ్వు ఎక్కడున్నావు మీరు ఎక్కడి వారు వాక్యం కోక రెండు వారి నేను చూపించినవి మీరు ఎక్కడి వారు కాబట్టి నువ్వు ఎక్కడున్నావు ఈ దినం ఈ లోకంలో నవా ఈ లోకంలో ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎక్కడున్నారు ప్రభులో ఉన్నారా బయట ఉన్నారా అందరు సత్యంను కూర్చిన అనుభవ జ్ఞానం గలవర ఎండవల్లని కోరుచున్న నటుడు ఇచ్చించున్న నటుడు దాని తర్వాతనే ఆయుధ వచ్చిన దేవుడు ఒక్కడే దేవునికి నటులకున్న మధ్యవర్తి ఒక్కడే ఇది పాయింట్ అన్నట్టు ఇసల్ బదులు మధ్యవర్తి ఫెయిల్ అయితే ఏ మనం ఇక్కడ చూస్తాం ఈ వాక్యంలో దేవుడు దేవునికిని నటులకు మధ్యవర్తి ఆయన క్రీస్తు యేసు అను నరుడు ఈ విషయం మనం బాగా తీసుకున్నా ఆయన నరుడు ఎందుకు పుట్టిండి దేవుడు అయ్యండి ఈ శర్రం అవసరం ఇది నేను ట్వంటీ డిసెంబర్ నేను ఇది ఒక గంట గంట చెప్పబోతున్నాను ఎందుకు ఆయన శరీరం దాల్చి రావాల్సి వచ్చింది ఆయన ఆత్మ దేవుడు కదా ఆయన డైరెక్ట్ గా ఎందుకు రాలేకపోయింది ఆయనకు సాధ్యం కదా ఈ సృష్టి మొత్తం సృష్టించిన వాడు ఎందుకు సైలెంట్ గా ఎదురు చూస్తా ఉన్నాడు ఆయనకి ఎందుకు మధ్యవర్తులు అవసరం ఆయన డైరెక్ట్ గా చేయొచ్చు కదా ఉదాహరణకి మోషన్ ఎందుకు తీసుకున్నాడు మధ్యవర్తి లాగా ఇష్టాల దేవునికి మధ్యలో మధ్యవర్తి మోషి నేను వాక్యం మీకు ఒకసారి అండి హెబ్బిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనంలో మోషేని మధ్యవర్తి లాగా దేవుడు పాత నిబంధన కాలంలో హెబిల్ రాసిన పౌలు సత్యాన్వేషణంలో అనుభవంకి వెళ్ళగిన వాడు అందుకు చెప్తున్నాడు నువ్వు తెలుసుకోవాలి తిమూతి అని బాధ్యత ఇవన్నీ మనం తెలుసుకోవాలా ఈ శరంలో ఉన్నప్పుడు నువ్వు సత్యం తెలుసుకోకపోతే శరణాన్ని విడిచిపెట్టాక తెలుసా కూడా వేస్టే కదా శరీరాన్ని విడిచినాక ఎట్లా తెలుసుకుంటావు కానీ వేస్ట్ అయ్యో ఎంత తప్ప పని చేసినా అనే బతుకుంటావు ఏమొస్తుంది ఏం రాదు శరీరంలో ఉన్నప్పుడే సత్యాన్ని గ్రహించాలి అందుకే దేవుడు మనకి జ్ఞానం మంచి మంచి చదువులు అనుగ్రహించండి ప్రతి వసతిని అనుగ్రహించండి సత్యాన్ని గ్రహించక శరీరం విడుచుకునేవారు ఒక్కసారి విడిచిపెట్టినాక దేనికి పనికిరాదు అందుకే శరీరం చాలా బహు విలువగలదు ఎందుకంటే శరీరంలో లేకుంటే నువ్వు ఆయన ప్రణాళికను ఉదాహరణకి మొన్న మనం మూడు రోజులు అట్టదికి పోయినాం ఒంగోలు అది ప్రకాశం అట్లా ట్రైబల్ బెల్ట్స్ అడవులకు పోయినాం లేకుండా పోగలమా శరం చేయగలమా అందుకు ఇచ్చింది శరీరం ఎంజాయ్ కాదు కదా కానీ లోకం శరీరాన్ని ఎంజాయ్ చేయడానికి వాడుకుంటుంది తాగాల సుఖించాలా అది లోకపు గుణగణం కానీ పర్లోకరాజ్యం దేనికి సంబంధించింది తినుటకు తాగుటకు సంబంధించింది కాదు పరిశుద్ధాత్మల అందలి ఆనందం అంటారు పర్లోక రాజ్యం ప్రభులు ఆనందించడమే పర్లవరాజం దేనికి సంబంధించి తినడానికి తాగడానికి సంబంధించింది కాదు ఈ లోకస్లో అనుకుంటారు ఎట్లనే చచ్చిపోతాం బాగా తిని అట్లా జీవిస్తారు అట్లా ఆ మత్తులు అయిపోయి కాలాలు విడిచిపెట్టుకుంటారు శరీరాన్ని విడిచిపెడతారు ఒక్కసారి శరీరాన్ని విడిచిపెట్టా శూన్యంలో ఉంటారు ఆత్మని ఎక్కడ బాగున్నా తెలియదు ఎందుకంటే నేను ఫ్రైడే చెప్తాను వాటికి సంబంధ చెప్తాను వాటికి సంబంధించిన విషయాలు ఆత్మలు ఈ భూమి మీద ఉండడానికి వీళ్ళేది అది చూపిస్తా వాక్యం ఏ ఆత్మ కూడా ఈ భూమి మీద ఉండడానికి వీలేదు ఎందుకంటే ఈ భూమి ఉండాలంటే ప్రతి ఆత్మకి శరీరం అవసరం అది నేను సాటర్డే చెప్తాను ఆ విషయాలన్నీ ఒక ఆత్మనే దేవుడు కూడా ఆత్మని మళ్ళీ దేవుడు ఆదాం దగ్గరికి రావాలంటే ఆయన ఏ రూపంలో రావాలా ఒక్క నిమిషం ఓకే అన్న కాబట్టివరిగా నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తాను మోషేని దేవుడు ముందు ఇసలకి దేవునికి మధ్యలో మధ్యవర్తిలాగా పెట్టినని ఎవరి రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరో వర్షనం నుండి నేను నెక్స్ట్ వీక్ దాన్ని కంటిన్యూ చేస్తాను కానీ ఆ ఆ మధ్యవర్తి కంటే మరీ శ్రేష్టమైన మధ్యవర్తి మనకు ఉన్నాడు ఆయన ఏసు ప్రభు అన్న విషయం మనం ఇందాక చూస్తున్నాం తిమతి మొదటి పత్రికలో అది పనికి పాత విధానాలు పనికి పాత నిబంధనలో ఉన్న ఆ మధ్యవర్తి ఇంకా అవసరం లేదు అన్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మోసే ఇసర్ దేవునికి మధ్యవర్తి ఉన్నాడు ఏసు ప్రభు మనకి దేవునికి మధ్యలో మధ్యవర్తి లాగా ఉన్నాడు ఇది ఆశ్చర్యంగా ఉంటుంది ధ్యానిస్తూ ఉంటే తర్వాత ఈ రెండిటికి మధ్యలో ఇసల్ పదుల్ని మధ్యవర్తి లాగా దేవుడు అంటే మోసే తర్వాత ఇసల్ పదులు ఇసల్ తర్వాత ఏస్ ప్రభు మోషే నిర్వర్తించండు ఇసల్ పదులు ఫెయిల్ అయినారు ఇసల్ వల్ల మన ప్రభు లోకంలోకి రావాల్సి వచ్చింది ఆయన మధ్యవర్తి లాగా ఇప్పుడు ఆయన కళాన్ని ముగించుకొని ఎవరిని మధ్యవర్తి లాగా చెప్పండి నిన్ను నన్ను అందుకు మనం ప్రయాసపడతా ఉంటాం ఈ లోకస్తులకి ఇవన్నీ చూపించడం కొరకు వారికి ఏదో రూపంగా సాయపడాలా స్వార్థం లేకుండా ధనాపేక్ష లేకుండా సెల్ఫ్లెస్ గా అందరికీ సాయం చేస్తూ ఉంటాం మనకి అది మన మనకు అనుగ్రహించబడింది మధ్యవర్తి అనేవాడు అట్లా ఉంటాడు అన్నట్టు మనుషుల భారాలను అన్నిటినీ భరించి దేవుని చలిది తీసుకొని రావాలా ఎందుకంటే దేవుడు డైరెక్ట్ గా మాట్లాడే మనుషులతో నేను ఎన్నిసార్లు చూపించిన డైరెక్ట్ గా మాట్లాడడం మనుషులు ఒక మధ్యవర్తిని ఎన్నుకుంటాడు దేవుడు ఆ మధ్యవర్తి ద్వారానే ఆ విషయాలన్నీ నెరవేరుతా ఉంటాయి నిన్ను నన్ను ఎందుకు మధ్యవర్తి లాగా పెట్టుకున్నాను నేను వచ్చే వారం మరీ దీర్ఘంగా వాటిని చూపిస్తా అటువంటి కృపను ప్రభావికరించడానికి ప్రార్థిస్తాను పరశుధర ఒక దేవ మీకు వందనాలనైనా గొప్ప తండ్రి మీకే స్తోతాలనైనా ఎటువంటి యోగ్యత లేదు దేనికి పనికి రాని అయినా కానీ మమ్మల్ని ఎంతగానో మీరు ఎన్నుకున్నారు ఈ లోకస్తులకి మీకు మధ్యలా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు ఎంతో వందాల ప్రభావం అందుకు మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ఎన్నెన్నో ప్రాంతాలు దేశం అంతా తీరుతున్నారు ఆ నీకులను మీరు బట్టి మీకు ఎంతో వందల ప్రభావం ఇది మధ్య వితాంతం చివరి ప్రాణం వరకు మేము కొనసాగించేలాగా నా ఎంతమంది అడ్డగించినా ఎంత ఆటంకాలు వచ్చినా కొట్టినకు వచ్చినా చంపడానికి కాకుండా మరణ మీరు ఎట్లయితే ప్రవరు అడిగిన మేము అదే రీతిగా మీకును ఈ లోకస్తులకు మధ్యలో మధ్యవర్తి లాగుండి జీవించేలాగా అనేకులకు వెలుగుని ప్రకటించే వారు లాగా ఉండేలాగా సహాయపడమే ఏ స్వీకరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ పరిస్థితుడ ప్రేమ కలిగినేషన్ కదా మీరు కంటిన్యూ చేసుకోండి ఓకే అన్న పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఈ సయానికి వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు నాయన స్తోత్రములు ప్రభా ఈ గడిచిన కాలం నా తండ్రి ప్రభా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు ప్రభా నా తండ్రి దివారాత్రములు నీ కంటి పాప కాచి కాపాడి దినముకు తండ్రిని యొక్క నూతనమైన కృప శక్తి బలము నాయన ఉత్తేజం మాకు నా తండ్రి నీకెంతో వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా నాయన సమస్త మహిమ ఘనత ప్రభావములు నా తండ్రి ఎస్ఐ అీకే యుగయుగములకు కలుగునుగాక హలే లుయా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కోడి నా తండ్రి స్థుతిస్తారు అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా అవును తండ్రి కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో ఉండి ప్రభా మీరు మాతో మాట్లాడినారు ప్రభా తండ్రి నాయన మీరు నాయన మాకు నాయన మీ విధానాలకి ప్రభా ఈ లోకానికి మమ్మల్ని మధ్యవర్తిలాగా పెట్టినారని మీరు చూపించినారు ప్రభా దానిని బట్టి మీకు ఎంతో ధన్యవాదాలు కృతజ్ఞతలు స్తుతులు నాయన స్తోత్రములు ప్రభా కాబట్టి ప్రభా మధ్యవర్తిగా పెట్టిన మమ్మల్ని మేము ఏ రీతిగా ముందుకు పోవాలా ఏ రీతిగా ప్రభ మీ ఉద్దేశాలు మేము సఫలపరచాలా నాయన మీ సంకల్పాన్ని మేము నెరవేర్చాలా ప్రభా నాయన మీరు మాతో మాట్లాడబోతున్నారని చెప్పినారు ప్రభా కాబట్టి మాలో ఆశ ఉంది ప్రభా నిరీక్షణ ఉంది కాబట్టి సంతోషిస్తూ నాయన నీలో ఆనందిస్తూ నీ ప్రతి మాట ప్రభ మా హృదయంలో నాటుకుంటూ వాటి ప్రకారంగా మా జీవితాలు మా ఆత్మీయ స్థితిని మేము కట్టుకుంటూ ప్రభా అనేకుల ఇల్లు కూడా కట్టేలాగా ప్రభా మీరే మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా నీకెంతో వందనాలు ప్రభ కాబట్టి ప్రభా నాయనా తండ్రి ఇస్రాయేల్ ప్రజలని ప్రభా నువ్వు మధ్యవర్తిలాగా పెట్టినావు ప్రభా కనీ ప్రభా వాళ్ళ యొక్క తండ్రి నిర్లక్ష్యమైన జీవితం ప్రభా ఈరోజు మొత్తం దేవుని బిడ్డలందరూ ప్రభ పాపంలోకి పోవాల్సి వచ్చింది ప్రభా కాబట్టే ప్రభా నాయన నువ్వు ఈ లోకానికి వచ్చి నాయన మాకు మధ్యవర్తిలాగా ఉండి మమ్మల్ని రక్షించినావని చెప్పినావు ప్రభ కాబట్టి ప్రభా నాయన ఈ రోజు మళ్ళా నాయన యాజకుల్లాగా ప్రభ కాపర్లను ఉపదేశకులను సేవకులను పరిచారకులను నన్న అనేక కృపవరాలు ఇచ్చినావు ప్రభ బుద్ధివారం స్వస్థత వరం అన్యభాసుల వరం ప్రవచన వరం అద్భుతాలు చేసే ఇవన్నీ ఇచ్చి ప్రభ ఈ రోజు నువ్వు మధ్యవర్తిలాగా మీ సంకల్పాన్ని బట్టి నాయన ఈ రోజు నువ్వు పెట్టినావు కానీ ఎవరు ప్రభ ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలు ఏ రీతిగా అయితే నాయన చేయలేకపోయినారో ఈరోజు ఉన్న ప్రభ నాయనా తండ్రి ఎవరైతే యాజకులు ఉన్నారో అదే బలహీనమైన స్థితిలో ఉండిపోయి ఈరోజు నీ నుంచి నాయన నీ నుంచి దూరపరిచినారు ప్రభ అంటే నీ సత్యంలో నుంచి నాయన అందరినీ తారుమారు చేసేసినారు ప్రభ కాబట్టే ప్రభా నువ్వు మధ్యవర్తిలాగా ప్రభా నాయన మమ్మల్ని ఎన్నుకున్నావు కాబట్టే మాతో మాట్లాడుతున్నావు ప్రభ మా పట్ల నీ సంకల్పము చిత్తం ఉంది కాబట్టే ప్రభ మా జీవితాలను సరిచేస్తూ అనేకుల జీవితాలు సరిచేసేలాగా నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రాభ కాబట్టి ప్రభా నాయనా తండ్రి మేము మధ్యవర్తులాగా ఉన్నాం మేము ప్రభా తండ్రి ఎలా నీ కొరకు మేము ప్రయాస నాయనా తండ్రి నీ ఇల్లు మేము కట్టాలా ప్రాభ దేవుని ఇల్లంతట్లో మోసే నమ్మకంగా ఉన్నాడు ప్రాభ కాబట్టి ప్రభా మోసే ఎంతగానో మీ చిత్తాన్ని సంకల్పాన్ని ప్రేమించిండు కాబట్టి నన్ను ఎంతో ప్రయాసంతో నాయన నీ ఇల్లు కట్టిండు ప్రభా ఇదే రోజు మోసేలాగా నాయన మీరు మమ్మల్ని కూడా మధ్యవర్తిలాగా పెట్టినారు కాబట్టి నీ ఇల్లు మేము కట్టాలా ప్రభా తండ్రి ఈరోజు ప్రభా నీ ఇల్లు అంతా చెదిరిపోయిన ఇల్లులాగా అయిపోయింది ప్రభా నాయన తటిక చెగటే గమ్ముంది ప్రభ ఎందుకంటే దానిని ఎవరు ప్రభ ఆ రీతిగా దానిని ప్రేమించలేకపోయినారు ప్రభ కేవలం దురాశ ధరించి పాపం ధరించి గర్భం ధరించినారు ప్రభ కాబట్టి ప్రభా మేమైతే నాయన నీలో వెలిగింపబడి ప్రభా నైనా మేము ప్రభా నైనా మధ్యవర్తులాగా ఉన్న మేము నాయన తండ్రి అనేకులకి ప్రభా నైనా ఈరోజు నీ సన్నిధికి మేము నడిపించాలా ఈ లోకము తారుమారు చేసింది అబద్ధాన్ని ఆశ్రయించి సత్యంలో అనుభవం లేకుండా నాయన అబద్ధాన్ని ఆశ్రయించి అబద్ధ ఉండి ప్రభ అక్రమంతో ప్రేమ చల్లార్చుకొని విస్తరించి నాయన ఈరోజు దురాసన అనుసరించి నడుచుకుంటున్నారు ప్రభా కాబట్టి దాన్ని ప్రభాయన మేము యాజకులుగా నీకు మధ్యవర్తులాగా పెట్టినాం కాబట్టి దాన్ని మేము తిరిగి తీసుకురావాలా ప్రభా ఈ లోకంలో మీరు జయించిపోయినారు ప్రభా మాకు నైనా మేము కూడా జయించగలుగుతాం ప్రాభ కాబట్టి మీరే మాకు సహాయం చేస్తారు ప్రతి విషములో మీరే మమ్మల్ని నడిపిస్తారు మేము మనుషులను చూడడం ప్రాభ ఎవరిని చూడడం ప్రాభ ఎల్లవెళ్ళలా ప్రాభ మా చూపు ఎప్పుడు నీ మీదనే ఉంటుంది ప్రాభ కాబట్టి ఏ విషయంలో ఉన్నా ఏదైనా కానీ ప్రతి విషయంలో మాకు తోడుండి మీరు నడిపిస్తారు ప్రాభ కాబట్టే తండ్రి మేము ఏ విషయంలో ప్రభా మా స్వబుద్ధిని మా ఆలోచనలు మా తలాంపులు ఏవి మేము పెట్టుకోకుండా ప్రభ సమస్తమంతా మా ప్రవర్తన అంతా నాయన మేము కనిపెట్టుకొని మా ప్రవర్తన అంతా నీ అధికారానికి మేము అప్పజెప్పుకొని ప్రతిదీ నీ వాక్యానుసారంగా మేము జీవిస్తూ ఇతరులు జీవించేలాగా మేము ఇతరులతో అడుగు జాడల్లో ప్రభా నీ నడిపించేలాగా మీరే మమ్మల్ని నడిపించండి మళ్ళీ ఇంకా ఏం ఉండొద్దు ప్రభా నైనా ప్రభా నైనా నుంచి నీ వాక్యలే చూస్తున్నాం ప్రభా కొన్ని దినముల తర్వాత నిన్నే ముఖాముఖిగా మేము చూసి ప్రతి దినం మేము మాట్లాడుతూ మేము సేవ చేయాలా అప్పుడు లోకమంతా తండ్రి మేము జయించగలుగుతాం ప్రభా నైనా అలాంటి దినంలోకి మీరు మమ్మల్ని నడిపించబోతున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రాభ కాబట్టి నాయన వాక్యం అన్న ద్వారా మీరు మాట్లాడి నేను మీ స్వరం వినిపించినారు ఇది మీ కలిగిందని నేను స్వీకరిస్తూ విశ్వసిస్తూ ఈ వాక్యం ప్రకారంగా నా జీవితం లేకపోతే ఈ వాక్యమే నన్ను శుద్ధీకరించి ప్రభావ నిన్ను చూసేలాగా ఈ వాక్యమే నా హృదయాన్ని శుద్ధీకరించి నాతో నా ప్రభ మీరే నాయన ఈ హృదయంలో ఈ వాక్యం నాటబడేలాగా మీరే ఫలింపు దయచేయమని మీరు అక్కడికి సిద్ధపరచుకొని అనేకులను సిద్ధపరిచే కృప భాగ్యము ధన్యత ప్రభ అనుగ్రహించి నేను నీ కొరకు బహుగా నాయన ముందుకు వెళ్ళేలాగా దీవించి ఆశీర్వదించమని నజరేడైన ఏస్తు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంప్రణుడ మహోన్నుగు తండ్రి మహిమా సరీక దేవ కృపామేడ నీకే స్థితులు స్తోత్రమైన అబ్రహాం నిసాఫ్ యాకోబుల గొప్ప దేవ కృపామేడ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపడమైనా ఈ యొక్క మధ్యకాల సమయమైనా మీ స్వరము ఇలాగిన మీ సంగలో మమ్మల్ని నిలబెట్టుకునేందుక నీకు వర్ణాలిసయ్య సమస్త గణిత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహా ఈశ్వరు యుగ నీకే కరువును కాకాలలు ప్రభావ ఈ దేని ప్రభావ మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినైనా మీతో స్వరం వినిపింపజేసినారు మనుషులంతా రక్షణ పొంది ప్రవ ఓ దేవ మిమ్మల్ని గుచ్చిన అనుభవ జ్ఞానం ప్రవ సత్యచ్చిన అనుభవ జ్ఞానం పొందులాగిన మీరు ప్రవ ఆ కాలంలోనైనా ప్రవ మధ్యవర్తిగా ఏర్పరచుకున్నారు ఈ చివరి కాలంలో ప్రవ ఆ పాత నిబంధన కాలంలోంచి ప్రభావ కృత నిబంధన మధ్యవర్తిగా మీరు మా పక్షంగా విజ్ఞాపన చేసిన ఆ మధ్యవర్తి ప్రవ మీరు మాకు అనుగరించిన ఆయన దేవ ఆ యొక్క మాకు తిరిగి మీరు అనుగరించినారు అది నిలిపిస్తే దీకు యాచకత్వం ప్రభావ దాన్ని బట్టి నీకు వర్ణాలు ఇస్తాయా ఆ రీతిగా ప్రభావా మనుషులకు మధ్యవర్తిగా మమ్మల్ని తయారు చేస్తున్నారు అందరినీ పరిచారకులుగా సేవకులుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రభావా దాన్ని నీకు వర్ణాలు ప్రభావ పాత నిబంధన పాలనలో ప్రభావ ప్రవక్తులు ఒక్కడే మోష ఒక్కడే మధ్యవర్తిగా ఉన్నారు ఈ చివరి కాలంలో ప్రభావ అందరినీ మధ్యవర్తుల తయారు చేస్తున్నారు నేను మీ పక్షంగా దాన్ని నీకు వర్ణాలు ప్రభావ ఇంత గొప్ప మీరు మాకు అందరికి నేను కృపామైన నీకే కోట్ల కోట్ల కృతజ్ఞతలు అర్పించుకున్న నేను సమస్త ఘనత మహిమ నీకే యుగయుగం చెల్లిస్తున్న పరిశుద్రత ఏసయ్య నా ప్రభ అనేకులు ప్రభావ ఈ లోపంలో సత్తి ముగించిన అనుభవం లేక జ్ఞానం లేక ఎంతో మంది ప్రభా అబద్ధాన్ని ఆశ్రయించినైనా వాళ్ళ ఆత్మీయ స్థితి ఏందో ప్రభావ తెలుసుకునే స్థితిలో ఉన్నారు వాళ్ళ జీవిత గమ్యం ఏందో ప్రభ మీ పట్ల వారి ఉద్దేశం ఏందో ప్రభావ ఈ రోజు కూడా ప్రభా క్రైస్తవ జీతంలో అది తెలియని స్థితిలో ఉంటుంది కదా ప్రభావ అయినా మా రీతిగా వాళ్ళ నుంచి ఎంతో నడిపించాలా సత్తి ముగించిన అనుభవం జ్ఞానం నడిపించాలా అనేది ప్రభావ మా ప్రధాన యాజకుడు మీరే ప్రవ నైనా మీరే మమ్మల్ని ఆ వరకు అనేక ప్రాంతాల్లో నడిపిస్తున్నారు ఇక ముందుగా మిమ్మల్ని నడిపిస్తారు నైనా కాబట్టి నేను ప్రతి దశలో ప్రవ నైనా మేము జాగ్రత్తగా మేము జీవించాల ప్రవ్వ నైనా ఎసయా మోస ప్రవ ఏ రీతిగా ప్రవాసాల మీద నడిపించిన ఐగుప్తి దేశం నుంచి ఈ చివరి కాలంలో ఉన్న ఐగుప్తి దేశంలో బబులోని దేశంలో ఉన్న ఈ జనులంతా బబులోనే ప్రభావ గూడు కట్టుకుని ఉండిపోయిన ప్రభావ వాళ్ళందరినీ ప్రవా బబులో నుంచి మేము తీసుకొని రావాలా ఇది బహు కష్టతరమైన పరిచర్య అయినా కానీ ప్రవ్వా మీరే మాకు శత్రు బలం అంతటి మీద మీరు మాకు అధికారం ఇస్తారు ఆ అధికారం ప్రభావ మీరు మాకు అనుగ్రహించినారు మీ మహిమ కొరకు మేము దాన్ని వాడుతున్నాం ప్రభావ ఏసి క్రీస్తు ప్రతి దశలో మేము మహిమ పచ్చాలా ఓ ప్రభావ మీ యొక్క ధ్వజం లాగా వెత్తబడాలా ప్రభావ నేను అనేకులు ప్రభ ఆ ధ్వజాన్ని చూడాలా ఆ నోడు మీరు ఎత్తబడినప్పుడు శిలువులో ఉన్నప్పుడు అందరినీ మీరు ఆకర్షించుకున్నారు నాయన ఎంతో మంది ప్రవ నా మిమ్మల్ని చూసినారు ఆ శిలువ మరణం ప్రభ ఈ రోజు ప్రభావ ఏ శ్రీ క్రీస్తు అనే నామాన్ని మేము చూపించాలా ఉన్నత స్థితికి దాన్ని లేవనెత్తాలా ప్రభావ నైనా అనేకులు ప్రభావ ధ్వజం తప్ప ఆకర్షింపబడాలా ఆ రీతి మేము ప్రకటించాలా ఒక స్తంభం లాగా మేము నిలబడాలా ప్రభ ఆయన సత్యం గురించి స్తంభం లాగా మేము నిలబడాలా అనేకులకు ఒక వెలుగులాగానే ఉండాలా ఈ లోకమంతా చీకట్లో ఉండే ప్రభావ ఒకసారి అమావంతంలో వెలుగు చూస్తే ఆ జిల్లంతా వెలుగు దగ్గరికి ఎట్లా పరిగెత్తుకొని వస్తారో అలాంటి మీ యొక్క వెలుగును మేము ధరించుకొని మేము అనేకులు వెలుగుని చూపించేవారి లాగా ఇష్టాలు పొందే ప్రాత నిబంధన కాలంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు ప్రభావ కానీ అందుకు మీరు ఈ లోకంలో ఆ వెలుగును ఆ యాచకట్లను మాకు అనుగ్రహించినారు మీ మరణం ద్వారా ప్రభావ ఆయన అది మేము పోగొట్టుకోకుండా చివరి వరకు ప్రభావ నేను మయంపరచాలా ఎంతోమంది నశించిపోతున్నా ఈ లోకంలో ప్రభావ నాయన క్రైస్తవులు ప్రభావ అన్ని కూడా ప్రభావం రిజెక్ట్ చేస్తూ ఆ రీతిగానే పెట్టినారు పాత నిబంధన కాలంలో ఆ రీతిగా జరిగింది కొత్త నిబంధన కాలంగా ఆ రీతిలోనే జరుగుతుంది ఈ రోజు కూడా ప్రభావం కానీ వాళ్ళ కూడా మీ ప్రాణాలకి ఎందుకు కాబట్టి నేను మేము అన్నిలు కూడా రక్షణ నడిపించాలా ప్రావా మీ మందిరంలోకి తీసుకొని రావాలా మీరే మందిరం ప్రవ ఈ లోకమైన బిల్డింగ్స్ కాదు అది ప్రకృతి సంబంధమైన ప్రభావాత్మైన మందిరంలో మేము నేటికి ద్వార పాలకులాగా మీకు తయారు కావాలా అలాంటి సేవకులకు మేము సిద్ధపడాలా ప్రభావా నైనా మాకు అనేకమైన విషయాలు మాకు బయలుపరచాను ప్రభావా ప్రతి క్షణం ఏదో కొత్త విషయాలు మీరు మాకు చూపిస్తారనైనా అయినా నీకు వందాలు ఎక్కించుకోవడం అయినా కానీ మా జీవితాలు రీతి మార్చుకోవాలా మాలో ఎలాంటి బలహీతలు ఉండద్దు మీ వాక్యం బయలుపరచబడినప్పుడు ఆ వాక్యం ప్రకారంగా వారమంతా మేము ప్రాక్టీస్ చేయాలా ఆ వాక్యం ప్రకారం మేము మార్చుకోవాలా ప్రభావ అప్పుడే ప్రభ ఒక దశ నుంచి ఒక దశ వరకు పోగలం ప్రవ్వ ఒకసారి ఎవడు కూడా పరిచిది కాడు అది అహంతో కూడిన ప్రభావ కాబట్టి మేము రీతి మేము ఉండదు ప్రవ్వ ప్రతి దశలోనైనా మీ మీ వల్ల సాత్వికం కలి దీన మనసు కలిగి మేము ఉండాలా ప్రవ్వ మోష ఎంతో దీనత్వం వాడిని వాక్యం చెప్తుంది అందుకే ప్రవ్వ అంత ఆరు లక్షల మందిని ప్రభావ నడిపించాలంటే మాములిష్యం కాదు ప్రభావ అండ్ ఎంతగా ప్రభావ శ్రమ ఓ దేవ ఎంతగా ఆయన శోధింపబడినప్పుడు అయినా కానీ ప్రభావ ఎంతో జాగ్రత్తగా ప్రభు మీ పిలుపుని ఆయన నిర్వర్తించి ఆయన ఆ రీతిగానే మేము కూడా అతని మీ నిర్వర్తించాలా ఓపిక సహనము దీర్ఘశాంతం అక్కడ తైజ్యమంతా ఆధిష్టం అయినా ప్రతి క్షణంలో అయినా మీ మీద మేము ఆధారపడి జీవించాలా మా తలంపులు గాలి మా దేని కూడా మేము చూడడానికి విలేదు ప్రభావ ఆయన వాటిని కొట్టివేసినైనా మీ మా ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి లోబడి మేము ముందుకు పోవాలా ఏ చిన్న విషయం చేసినా కానీ ప్రభావ మేము ప్రార్థనా పూర్వకంగా ముందుకు పోవాలా ఆ రీతిగా ప్రభా మీ తలంపులు మీ జ్ఞానం మాకు అనుగరించి నడిపించండి ఎందుకంటే ప్రభ దుష్టుడు ప్రభావ తలంపులు దూరడు మోస తీసుకోండి ప్రభావ ఈ రోజు చూస్తున్నాం బయట పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి కాబట్టి ప్రభా మా తలంపులు మీద ఉండాల ప్రభావ మేము మీకు సమర్పిస్తే మనం ఎవడు కూడా ముట్టలేడు ప్రభావ మా నుంచి వచ్చిన పత్తి తలంపు మీదై ఉండాలా ప్రభా అది దైవిక మీ అర్థం అలాంటి జ్ఞానాన్ని మాకు అందరికి అనుగ్రించమని ఆదిష్టం వాకిందరూ మాట్లాడినావు ప్రభ నీకు వర్ణాలు అర్పించడం మీకే కృతజ్ఞతలనైనా ఆ వాక్యం మా హృదయలు మేము భద్రపరచుకుంటున్నాం నేను మీరు స్వీకరించి ప్రభావ ఆ వాక్యం ప్రకారం మా హృదయాలు అవలంబించుకునే ముందుకు పోవాలా ఆ రీతిగానే ప్రభావ మరియు విశేషంగా వాటిని అనుభవపూర్వకంగా మనుషులకు మేము ప్రకటించాలా మాకు చెప్పబడిన ప్రతి సత్యాన్ని మేము వాటిని రుచి చూడాలా తర్వాత అనేకలు వాటిని ప్రకటించాలా ప్రభావం ఆ రీతి మమ్మల్ని అందరూ తయారు చేసి మీరే మహిమనందమే ప్రాధిష్టం మీరు బ్రదర్స్ సిస్టర్స్ అందరూ మీరు అభిషేకం రహించిన ప్రాదిష్టం పరిచయాలు ఇంకా ఉన్నత శక్తి లేవనెక్కని ప్రభావ అయినా మీరు వాగ్దానం ప్రకారంగా మేము ఎక్కడ అడుగు పెడితే ప్రభావ అక్కడ మీరు విశేషమైన అద్భుతాలు చేస్తున్నారు నైనా అనేకులు ప్రభావం మీ తత్వ రక్షింపబడుతున్నారు నైనా అది మా గొప్పతనం కానే కాదు ప్రభావ అది కేవలం మీ మీ కృపనేనైనా ఎందుకంటే మీరు మాతో పాటు ఉన్నారు మేము ఒంటరిగా లేం ప్రవ్వా మీరు మాతో పాటు సహకరి ఉన్నారని వాక్యం చెప్తుంది కనుక మేము ఎక్కడ పోయినా ప్రార్థన చేసినా వాక్యం ప్రకటించినా కానీ ప్రవ్వా మీరు మాతో పాటు ఉన్నారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం నైనా ఏసయ్య గొప్పదది మీరే మాలో ఉండి మాట్లాడుతున్నారు మేము నమ్ముతున్నాం నైనా కాబట్టి ప్రతి దశలో మేమైనా జాగ్రత్తగా జీవించాలా మా ప్రవర్తనలో మా చూపుల్లో మా తలంపుల్లో ప్రతి దశలో మేము జాగ్రత్తగా ఉండాలా ప్రభు ఒకవేళ మాలు ఇంకేమన్నా మీకు ఆయాస్యకరమైన ఉంటే ప్రవ్వ వాటిని చూపించాలి ప్రాభ వాటిని ఈ క్షణమే మేము ఒప్పుకొని విడిచిపెట్టాలా నా తండ్రి మీ కనికరం పొంది మీ కృపలో మేము జీవించాలా ప్రభావ యదార్థ హృదయం కలిగే ప్రవ్వ నిండు మనుషులు జీవించాలా అన్నింటినీ తాళాలన్నిటిని ప్రేమ సహనం కలిగి మనుషులు మీకు నడిపించాలి ఎందుకంటే కఠిన ఉంది మనుషులైనా కఠిన పరచుకోవాలని ఆహంకం ఉండి కొన్ని కాబట్టి ప్రవ్వ వాళ్ళు ఎట్లా మార్చాలనేది ప్రవ్వ అది ముశ్చితమైన మీరే మాకు మార్గం చూపించండి ఓ ప్రవ్వ మీ యొక్క తలంపులు బహు విస్తారమే ఉండి పట్లని మీరు మాతో మాట్లాడలేదు నేను ఆ విస్తారమైన తలంపులు ఓ ప్రవ్వ మా కలి అనుగ్రహించి నడిపించి మీ మైమార్తమే మనందరూ నిలబెట్టుకుని రాక సిద్ధపచ్చుకోమని త్వరలో రాన్న ఏసు క్రిస్తు పరిశుద్ధ నామూను ప్రార్థిష్టాం తండ్రి పోల మీరే పరిశుద్ధ జ్ఞానం దండి పలు జ్ఞానంతో నింపని అలలిటి మనుషులు నీలాంటి ప్రేమ దయచండి ఆదివానికి శోధం చేశాం అలలియ నాదివానికి శ్రోతం భయంకర కాలంలో విశ్వప్రభ అన్ని జయంతా ఆ కలవరి సహనం ప్రేమ నీ సనుభూగా మార్చమని ప్రార్థించం ఆయా తొలగించండి ఆత్మల బలం ఆత్మల సంపాదించం దివాణి శోధనం చేసం విషయాన్ని కొందరు గొప్ప జనం కలకరించండి ఆత్మవిత్రం వాళ్ళ ప్రభావం నడిపించండి వాళ్ళ ప్రభావం కార్యం చేయండి పోషించండి ఎవరు హాని కరకుండా కాచి కాపాడి వాళ్ళవి రక్షణ పొందాలా ఒక్క ఆత్మ వీళ్ళు ప్రభావ అందర రక్షణ పొందాలా ప్రభావం మీరు కార్యం చేయండి నాదీవానికి శ్రోతం చేశాం అలలి అనాది దేశం అంత రక్షణ సందేశం పాకలా మీరే సహాయం చేయండి ప్రభావం తాకండి కష్టం రసం తొలగించి వశుద్ర ప్రేల దేవ కృపణ తండ్రి దేవాసయాన్ని కలెక్కలేని వందాల కృతజ్ఞత ఆస్తు తలు స్తోత హళియ రాజా పరిశుద్రమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందరాలి ప్రభా వేలాది దూతలతో కూడిన మహోన్నతమైన గొప్ప దేవ నీకే స్తోత్రం ప్రభ తృతియు మహిమ గణత ప్రభావం ప్రభ యుగ యుగాలకి ప్రభా మీకే చెడునగాక ఏసియానికి లెక్కలేని వందరాలి ప్రభ దేవా ప్రభా మరి వాక్యం చేత ప్రభా మీరు మాట్లాడిన ప్రభావ దాన్ని బట్టి వందన ప్రభా ఆ యొక్క వాక్యం మా జీవితంలో నెరవేర్చండి ప్రభా దేవా ప్రభావ మరి ప్రతి కూడా ప్రభా నీకు లోబడి మేము నడుచుకోవాలి ప్రభా ప్రతి కూడా ప్రభా నీ చిత్తాన్సర మేము నడవాలా దేవ నిశ్చితం మీ ముందు మాకు బయలుపరచండి దేవాయేసు ప్రభా ఇంకా ప్రభాని యొక్క ఆత్మజీత మాకు నడిపింపు దండి ప్రభా దేవాస మరి పరిశుద్ధత మేము పొందుకోవాలి ప్రభా మాలో ఇంకా ఎలాంటి పాపం అనేది రావద్దు ప్రభువ దేవ దిన నీలో ఎదగాల ప్రభా దేవా ఇంకా మాలో ఏదైనా ఆయుధకరం ఉంటే తీసిపోయండి ప్రభా మా తలంపులేకని ప్రభా మా చూపులేకని ప్రభా మా ప్రతి ప్రవక్తను ఎవ్రీథింగ్ మరి మీకు అప్ప చెప్తున్నాం దేవాయచు ప్రభ నా తలంపులకు కాళ్ళు కాయండి ప్రభా ఏసానికి స్తౌతం ప్రభా దేవాచు ప్రభా నీ అందు మేము ఆనందించే వారిలాగా ఉండాలా ప్రభా అనేకులకు ప్రభా మేము వెలిగించే వెలిగే కోసం చెప్పే వారిలాగా ఉండాలి ప్రభా దేవా మేము వెలగాల ఇతలు కూడా వెలగాల ప్రభా ఏ ఆత్మ కూడా నశించిపోకుండా ప్రభా ప్రతి ఒక్క ఆత్మ కూడా ప్రభా నిన్నే స్థుతించాల నిన్నే గనపరచాలి ప్రభ ఏ ప్రతి ఒక్క ఆత్మని ప్రభ దృష్టి నుంచే వారిని కాపాడండి ప్రభా నీకే స్థూతం నీకే ఉన్నాయి దేవాయేచు ప్రభా ఇంకా మేము ప్రభా నీలో ఎదిగాల నీ యొక్క వాక్య గప్తుల్లోకి మేము వెళ్ళాలా ప్రభా ఇంకా మాకు గూఢమైన మర్మాలు బయలుపరచండి ప్రభా నీకే స్థౌతం నీకేవనాలి తండ్రి దేవని యొక్క సమయోచితమైన జ్ఞానం చేత మాకు నడిపింపు దాయించండి మాకు ప్రభా దేవాచు ప్రభ మేము ప్రతి ఒక్క ప్రభా మేము విజయం పొందుకుంటూనే రావాలి ప్రభ అన్నిటి మీద మేము విజయం పొందాలా ప్రభా ఏ ఆ యొక్క విజయం పొందడానికి ప్రభా నీ యొక్క సహాయం మాకు ప్రభా దేవాచు ప్రభా మీరు అన్ని విషయంలో విజయం పొందిన దేవుడు ప్రభా అందుకే తండ్రి నీ యొక్క విజయము మరి ఎల్లవేళ్ళ ప్రభా మేము విజయం పొందుకుంటేనే ఉండాలా ప్రభా ఏ మరి ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావ నీ యొక్క అస్తం తోడించి మాకు నడిపించని ప్రభా దేవాయతు ప్రభా మేము వెళ్ళే వెళ్ళేటప్పుడే కానీ ఎవ్రీథింగ్ లో కూడా ప్రభా మీ యొక్క అస్తం మాకు తోడించని ప్రభా దేవాయతు ప్రభా మరి ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావ మేము కరెక్ట్ గా జీవించటకు మీరు మాకు సహాయపడండి ప్రభా నీకే స్థూతం నీకేవనాలి తండీ దేవాన్ని యొక్క పరిశుద్ధితో మమ్మల్ని ఫీల్ చేయండి మీ యొక్క రాకడికి మా అందరిని బాధపరచుకున్న ప్రభావ దీవిం ఒక్క బిడన్ దీవించి ఆశ్వించి తినీపుమని ఏతుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ స్వరాజన్న ప్రార్థించండి హలో స్వరాజన్న ్రదర్ అన్నా జాబ్ లో డ్యూటీలో ఉన్నారేమో రవి బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు వైరస్ బాధితులకి కేబీపీ గ్రూప్ బ్రదర్స్ ఇస్తల కొల కుటుంబాల వాళ్ళ పిల్లలకి మరి ముఖ్యంగా ఈ ఆరుగని పాల్గొందిన బ్రదర్స్ అందరికీ కొంతమంది ఇంకా రాలేదు కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడిను కాక ఆ మెయిన్ రేపు మనోజ్ అవునా సరే సరే రేపు మనోజ్ బెదర్ది రేపు ఆయనకి ఇచ్చే ఫ్రైడే కదా ఫ్రీగా ఉంటాడు ఆయనకి రేపు ఇంకా సాటర్డే అంటే అటు ఆల్రెడీ అజి నగలు ఉంటారు కాబట్టి ఓకే సరే బెదర్ అయితే ప్రైజ్ లా దీపా సిస్టర్ స్వరాజన్న ప్రైజ్ లాడ్